కీర్తన అరవై రెండు తాము స్వతంత్రుడు గారు తమయంతను ఆదటి గురి అది నీవు ఎలమి స్వర్గ మేలేటి ఇంద్రునికి నైనాను అలమి కోరేటి ఫలమది నీవు పలిమి కైలాసమేలే పతి రుద్రునికినైనా నిలుకడైన పదము నీ పదము ఎక్కుడు సత్యలోకము ఏరే బ్రహ్మకునైనా ఇక్కువ చేరే చోటు ఎందును ఎందువు వెక్కసపు పుణ్యముల వేదములకైనా అక్కరతో ముఖ్యమైన అర్థమేల్లా నీవు నాడు నాడే ముక్తులైన నారద సుఖాదులకు నేడును విహరించే నీవు పోడిమిం శ్రీ వెంకటేశం పోలింగ్ సనెవరూ మూడు లోకముల నీవే మూలము నీవే